దుఃఖం భవ భావయమే అహింస సమత తపోదానశి భావా భూతనా పృథద్విధా భావా భూతానా పృథద్విధా భావా ఇది ఒకసారి నేను మీకు ఇంతకు ముందు చెప్పాను అయినా ఇంకోసారి గుర్తు చేస్తా జార్విన్ సిద్ధాంతం వచ్చినప్పుడు వ్యాటికన్ చర్చి ఎస్టాబ్లిష్మెంట్ కుదికి వేసిన టైప్ అయింది ఎందుకంటే డాల్విని ఏమన్నాడంటే ఒక వస్తువులో పరిణామం రివల్యూషన్ వస్తుంది రెవల్యూషన్ ఉందని అందరూ ఒప్పుకున్నమాట మనం చుట్టూ చూస్తే కనపడుతుంది ఇవల్యూషన్ గింజ నుంచి వస్తుంది అంకురం నుంచి మొక్క వస్తుంది అంతా కదా సో ఇవల్యూషన్ అయితే ఉన్నది పరిణామము అయితే ఆ పరిణామానికి కావలసిన ఇంటెలిజెన్స్ ఒక ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి అది ఆ వస్తువు ముందు ఆ ప్రాణి ముందే గలదు అని డాల్వన్ సిద్ధాంతం పక్షులలో వచ్చే వల్యూషన్కి కావాల్సిన తెలివితేటలన్నీ పక్షుల్లోనే ఉన్నాయి చేపల్లో వచ్చే వల్యూషన్కి కావాల్సిన తెలివితేటలు చేపల్లోనే ఉంటాయి వశపపక్షాలు సర్వత్రా సృష్టిత అలాగే ఉంటుంది అని చెప్పాడు ఆయన చెప్తే వ్యాటికన్ వాళ్ళు చాలా కంగారు పడిపోయి ఆయన్ని చాలా గట్టిగా డినౌన్స్ చేసేస్తారు ఎందుకంటే వ్యాటికన్ సిద్ధాంతం ప్రకారం ఈ పరిణామానంతని నిర్వహించేది నడిపించేది ఈశ్వరుడు గాడ్ ఆ గాడ్ లోకల్గా ఉండడు గాడ్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ వాళ్ళు వెటికన్ పీపుల్ గాడ్ అనే అండ్రో నిరూపంగా గాడ్ అని అనరు గాడ్ అని అండ్రో గాడ్ ఇన్ హెవెన్ అనే అంటారు ఓ గాడ్ ఇన్ హెవెన్ అంటారు అంతే కదా ఓ గాడ్ అని అనరు మామూలుగా ఏదైనా చికాకు పుట్టినప్పుడు ఓ గాడ్ అని అనే తప్ప ప్రేయర్ లో మటుకు ఓ గాడ్ ఇన్ హెవెన్ అనే ఉంటుంది ప్రేయర్ అంతైతే మన లోకల్ మిషనరీలు కూడా పరదేశమునందున్న ఓ దేవుడా తర్వాత మాట కూడా చెప్పుకుంటారా లేరు నేను విన్నది చెప్పమంటే చెప్తా ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ నన్ను తప్పు పట్టుకుండా ఉంటారా నీవు ఉత్తముండవు నేను పాతకుండను ఎవరే అర్థమైందో మీకు దేవుడు ఉత్తముడండి వీడు పాతకుడు అది చాలా అర్థం ఇలాంటి తప్పు సిద్ధాంతాలని ప్రచారం చేస్తాడు వీడు స్వరూపము దైవస్వరూపుడై ఉండి పాతకుండను అని వీడు ప్రార్థన చేస్తాడు ఎనివే గాడ్ నడిపిస్తున్నాడు ఈ రెవల్యూషన్ అంతా ఇక్కడ దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ గాడ్ నుంచి వస్తోంది అలా చెప్పకుండా డాడ్పీనా అక్కడి నుంచే వస్తుందంటే వాళ్ళు కంగారు పుడిచారు నన్ను మీ హిందూ ధర్మంలో సమస్య లాగా మా సమస్య లేదని ఇక సమస్య ఉంటేగా పరిష్కారానికి ఎందుకంటే భవంతి భావా భూతానం మత్త ఏవ పృసద్విధ ప్రతి ప్రాణిలో ఉదయించేటువంటి ఆ భావములు ఇది ఆధ్యాత్మిక భావములు దీని తర్వాత ఆధిభౌతిక ఆధిదైవిగా చెప్పబోతున్నాడు ఆయన ప్రాణుల హృదయంలో వచ్చేటువంటి ఈ భావములన్నీ కూడా నానుండే వస్తాయి నానుండే వస్తాయంటే అక్కడి నుంచి వస్తాయని కదా ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా ఉండే నానుండియే ఈ భావములన్నీ వస్తాయి సో ఉదాహరణకి సమత్వము ఈ సమత్వాన్ని మనం అభ్యాసం చేయదగ్గది ఈశ్వరుడి నుంచి వచ్చి ఇప్పుడు ఈ హృదయంలోంటి భావాలు వస్తూ ఉంటాయి ఈశ్వరుడి నుంచి వచ్చి భావాలు జీవుడి నుంచి వచ్చి భావాలు జీవ సృష్టి ఈశ్వర సృష్టి అంటారు ఇప్పుడు సమత్వం వచ్చిందనుకోండి అది ఈశ్వరు నుంచి వచ్చిన భావం మానవులందరూ సమానము ఒకే పరమేశ్వరుని యొక్క సంతానము అనేది సమత్వ భావన వచ్చిందనుకోండి వీఆర్ ఆల్ బ్రదర్స్ ఇప్పుడు శ్రీ స్వామి ఓ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అడ్రస్ చేశాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇప్పుడు ఆ రకమైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది కాబట్టి మీకు ఆశ్చర్యం కలగలేదు కానీ వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అంతకు ముందు వాళ్ళందరూ కూడా డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా అని అలాగే అనౌన్స్ అలాగే అడ్రస్ చేశారు తప్పిస్తే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఎవరిలో అడ్రస్ చేయలేదు ఎందుకంటే ఆ సమత్వం ఆమె ఇండియా నుంచి వెళ్ళి అమెరికా వాళ్ళని ఆ సమభావంతో ఆయన అడ్రస్ చేయగలిగితే అది వాళ్ళ హృదయాలను చూరగొన్నది కాబట్టి ఓ అమెరికన్ సాయం ఫ్రమ్ ఇండియా అన్నారనుకోండి అది జీవా జీవా లక్షణం అలా కాకుండా డియర్ ఫ్రెండ్స్ డియర్ బ్రదర్స్ డియర్ సిస్టర్స్ అన్నారనుకోండి అది ఈశ్వర లక్షణం ఆ సమత్వ భావన ఈశ్వరు సో నీవు ఫలానా కులం వాడివి నేను వేరే కులం వాడిని అన్నాడనుకోండి వీడు అది వీడిలో ఉన్న జీవలక్షణం అది అదే మనందరము సోదరులము అన్నాడనుకోండి అది ఈశ్వరులం ఈశ్వరుల నుంచి వచ్చిన భావన ఆ సమత్వాన్ని అభ్యాసం చేయాలి సో దీన్ని స్వామి వివేకానంద చాలా బాగా చెప్పాడు ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చూడండి ఆయన పంజాబీ వీడు మద్రాసి అన్నారనుకోండి దాన్ని ఎప్పుడైతే మీరు ఆ విశేషణాలను పెట్టారో పంజాబీ మద్రాసి అనే విశేషణం పెట్టగానే మీకు వైషమ్యం వచ్చింది ఇద్దరికి మధ్యన ఒక అడ్డుకోడ ఒకటి వచ్చింది ఆ పదంలోనే పద ప్రయోగంలోనే మీకు భేదం వచ్చేసింది అలా కాకుండా వాస్తవంలో భారతీయుడు అన్నారనుకోండి భారతీయ అన్నారనుకోండి దాంట్లో ఆ భారతీయ అనేటువంటి ఆ పదంలో పంజాబీలు విడిపోతారు కలిసిపోతారు మద్రాసీలు కూడా కలిసిపోతారు కాబట్టి పంజాబీ మద్రాసీ అనే భావం మీరు పెట్టుకుంటే వాళ్ళు విడిపోయి ఉంటారు భారతీయ అన్నారు అనుకోండి చూడండి వచ్చేసింది అక్కడ సమత్వం వచ్చేసింది కాబట్టి మీ దృష్టి సమత్వం ఉండాలి ఇప్పుడు నేను ఇటు తిరుగుతూ ఉంటా ఇండియన్ అమెరికన్ అనే తేడానే పెట్టుకున్నాను అనుకోండి సపోజ్ నేను అమెరికా వెళ్తాను ఇక్కడ మన మహాత్ములు ఇక్కడ నుంచి అమెరికా వెళ్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు అని తెలుసునండి ఇలా చెప్తున్నాను మరోలా అనుకోకండి సమత్వం అనే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక్కడ ఏ వర్గానికి గురువులుగా ఉంటారో ఆ వర్గం వాళ్ళకే మళ్ళీ అక్కడ కూడా గురువులుగా ఉంటారు మళ్ళీ అంతే తప్ప కెథలిక్ అప్రోచ్ అంటే అందరూ మానవులందరూ ఒకే పరమేశ్వరుని సంతానం అనే దృష్టిగా ఉండదు ఇక్కడ అడ్డబొట్టు వాడి గురువు అనుకోండి అక్కడ కూడా వెళ్ళి అడ్డబొట్టు శిష్యుని పెట్టుకుంటాడు ఇక్కడ నిలువు బొత్తు గురువు అనుకోండి అక్కడికి వెళ్ళి మళ్ళీ నిలువు బొత్తు వాళ్ళకే గురువుగా ఉంటాడు అంతే తప్ప ఒక యూనివర్సల్ ఫీలింగ్ ఏ ఉండదు ఎనీవే అందరూ అలా కాదు ఇటువంటి సమస్య ఉంటుంది సపోజ్ నేను అమెరికా వెళ్ళి నేనంటే వ్యక్తిగతంగా చెప్తున్నానని మీరు అనుకోకండి జనరల్ గానే చెప్తున్నాను నేను నేను నువ్వు అనేది ఊరికే పదప్రయోగమే నేను అమెరికా వెళ్ళాను అనుకోండి నేను ఇండియా నుంచి వచ్చిన సన్యాసిని అని నేనంటే వాళ్ళందరూ సపరేట్గా కనపడతారు ఎందుకంటే వాళ్ళు సన్యాసులు కాదు ఇండియాని కాదు అలా కాకుండా వీఆర్ ఆల్ అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఆ హ్యూమన్ బీయింగ్ అనే పదం చాలా గొప్ప పదం ఎందుకంటే మన మూల స్వరూపం సత్ సత్ మన స్వరూపం దేహం కాదు బీయింగ్ అంటే సత్ ఆ సత్కి హ్యూమన్ అనే వేషం వేశారు అటువంటి సత్మన స్వరూపం కాబట్టి ఇండియన్ అమెరికన్ అనడం కంటే హ్యూమన్ బీయింగ్ అన్న చాలా మేలు సో మనందరూ వేయర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనే భావంతో వెళ్ళామనుకోండి ఇండియన్ వర్సెస్ అమెరికన్ అనే డివిజన్ ఉండదు హ్యూమన్ బీయింగ్ అంటే ఇంకా డివిజన్ అదం కూడా దాంతో కలిసిపోతుంది ఇప్పుడు ఒక పశువు ఉన్నది ఐఎమ్ ఏ మ్యాన్ అండ్ దట్ ఈస్ అన్ యానిమల్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ అన్ యానిమల్ అని మీరు చూశారనుకున్నప్పుడు భేదం ఉండిపోతుంది అలా కాకుండా అది ప్రాణి నేను ప్రాణి ఒక ప్రాణము ప్రాణంతో జీవించి ఒక దేహము తెచ్చుకుని వచ్చాను ఆ పశువు కూడా ఓ ప్రాణాన్ని ఓ దేహాన్ని తెచ్చుకుని అది వచ్చాను ఏమిటి ప్రాణి ఎ లివింగ్ బీయింగ్ అని మీరంటే తేడా ఏమీ సమత్వంలో పడిపోతాను అయితే జడ వస్తు ఉందన్నారు అనుకోండి అసలు మన యొక్క సిద్ధాంతంలో జడమనేది ఏదీ లేదు జడమనేది ఏదీ లేదు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా తెర మీద ఓ పర్వతం కనబడింది ఆ పర్వతం పక్కనే ఓ మైదానము ఆ మైదానంలో ఒక ఆవు మేస్తుంది గడ్డి మేస్తోంది ఆ పక్కనే ఓ మనిషి ఉన్నాడు మీరు మా స్థూలంగా చూస్తే వీడు మనిషి అది పశువు ఇది పర్వత పర్వతము లేకపోతే బండరాయి అది ప్రాణం లేనిది అని స్థూలంగా చూస్తే మీకు ఆ విభాగంగా కనపడుతుంది మీరు సూక్ష్మంగా చూస్తే మీరు పశువు అదే ప్రకాశము మనిషన్నా అదే ప్రకాశము ప్రాణము ఉన్న పశువు ప్రాణము లేని రాయి రెండు కూడా అదే ప్రకాశము ప్రకాశాంశంలో ఈ జడచేతన విభాగం కానీ మనుష్య పశువు విభాగం కానీ ఉండనే ఉండదు అదేవిధంగా లివింగ్ బీయింగ్ నేను లివింగ్ బియింగ్ ఈ టేబుల్ నాన్ లివింగ్ బియింగ్ లైఫ్లెస్ బింగ్ బీయింగే కదా బియింగే కదా ఉంది కదా ఉంది నేను ఉన్నాను టేబుల్ ఉన్నది ఉండడం రెండింటికి సమానం మీరు ఎలై లైఫ్ నేను ఉన్నాను ఎలై ఇది ఉంది లైఫ్ లెస్ అని చూశారనుకోండి తేడా వచ్చేసి అక్కడ కూడా ఉన్నాను తిన్నది అంటే యాజ్ బీయింగ్ రెండు ఒకటే సమత్వం వచ్చేస్తుంది కాబట్టి మీ దృష్టి ఎప్పుడు కూడా సమత్వం వైపుకి సాగాలి సమత్వం వైపుకి వెళ్ళాలి ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు నేను అక్కడ ఇద్దరి మధ్యన వైషమ్యం వచ్చే పాయింట్ పెట్టుకోకుండా నేను పెద్దవాడిని నేను చిన్నవాడివి అనే వైషమ్యం పెట్టుకోకుండా మనందరం ఒకే కుటుంబ సభ్యులు కమ్యూనిటీలోకి వచ్చేప్పటికీ మనందరం ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళము దేశం వచ్చేప్పటికీ మనందరం ఒకే దేశం యొక్క పౌరులము మానవ ఒకే మానవాళిలో మనం భాగములై ఉన్నాము సకల ప్రాణికోతిలో మనం అంతర్భాగములై ఉన్నాము సకలమైన యూనిటీ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎగ్జిస్టెన్స్లో మనము భాగముగా ఉన్నాము అని ఆ సమత్వం వైపుకి మనస్సుని మీరు కర్ఫీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ఎందుకంటే ఆ సమత్వము సాక్షాత్తు ఈశ్వరుని నుండి ప్రకటమయ్యేటువంటి భావము దాంట్లో ఆ పవిత్రత అంతటి పవిత్రత ఉన్నది దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పినే దీనికి ప్రాక్ ప్రాక్టికల్ కూడా ఇప్పుడు నేను చాలా ఫిలసాఫికల్ గా చెప్పాను ప్రాక్టికల్ లైఫ్ లో కూడా ఎవైనా మనిషిని చూస్తే ఆ మనిషిని మనం విభాగించేయటం మానేయాలి వీడి ఈ కులం వాడు ఈ వర్గం వాడు ఈ ప్రాంతం వాడు ఈ దేశం వాడు అని ఇలాగంటి విభాగాలు చేయటం మానేసి జస్ట్ లుక్ అట్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ కటింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఇన్ టూ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ ఎట్సెట్రా మనిషి ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ హ్యూమన్ బీయింగ్ అలాగా మీరు అభ్యాసం చేసినట్లయితే క్రమంగా ఈ భేదములన్నీ కూడా మనస్సు నుంచి తొలగిపోయి ఆ సమత్వము ఆ అనుభవానికి వస్తుంది మీలో కనుక ఏ అంశాన్ని ఏ మేరకు సమత్వ అనుభవానికి వస్తే ఆ మేరకు మీరు ఆ ఈశ్వరత్వాన్ని మీ మీ నుండి ప్రకటన చేసుకుంటున్నారు అని అర్థం మీరు వైషమ్యాన్ని అడ్డుపెట్టుకుని సమత్వాన్ని కత్తి వేసుకుంటే మీలోనే ఉన్న దైవత్వాన్ని ఆ డివినిటీని మీరే అడ్డుపడిపోయి ఆపేసుకుంటున్నారు అని అర్థం కాబట్టి మనలో ఉన్న దైవత్వం పైకి వచ్చే ఉపాయం ఏమి అంటే కొంతమంది అంటారు నేను ఇలా కళ్ళు మూసుకొని చూస్తే ఏదో ఫ్లాష్లా కనపడింది అది దైవం అంటారు ఆ దైవం కాదు వీడి ఇమాజినేషన్ దైవం అది కాదు వీడి హాల్యూసినేషన్ హాల్యూసినేషన్ అంటే తెలుస్తుంది కదా సో చిత్తవి మహాని యోగ వాసిష్టంలో వర్ణించారు చిత్తవిభ్రమ అంటే హాల్యూసినేషన్ వీడు హాల్యూసినేట్ చేస్తున్నాడు ఎదదో ఊహ చేసుకుంటున్నాడు అది దైవం కాదు దైవం అంటే ఏదో తెలుసినా ఆ సమత్వాన్ని మీరు భావన చేయగలిగితే అది దైవం కాబట్టి ఆ విధంగా ఏది దైవత్వము ఏది కాదు రెండూ తెలుసుండాలి ఏది అవునో తెలుసుంటే సరిపడదు ఎందుకంటే దైవత్వం కానిది దైవత్వం పేరుతో చలామణి ఉంటుంది అది దైవత్వం కాదు అది దైవత్వం పేరుతో చలామణి అవుతుంది సో ఇలాగ నోట్లోంచి ఏదో బయటకు వచ్చింది అది దైవత్వం ఉంటాడు అది దైవత్వం కాదు నోట్లోంచి బయటకు వస్తే వామిట్ చేశాడని అర్థం తప్ప దాంట్లో దైవత్వమే ఉంటుంది హృదయంలో సమత్వం ప్రకటమైనది అది దైవత్వం మంచిది తుష్టి శంకరులు తుష్టి సంతోష పర్యాప్త బుద్ధి ఇది కూడా మనం జాగ్రత్తగా ట్రైజ్ చేయదగినటువంటి విషయమే తుష్టి తుష్టి అంటే సంతోషము ఈ లోకంలో మనం సమాజ జీవితం చూసినట్లయితే అంబిషన్ చాలా మంచి లక్షణము అని అనుకుంటారు అన్నారు అంబిషన్ అంబిషను అంబిషన్ ఎటువంటి నాకు బాగా డబ్బు కావాలి అది మంచి లక్షణం అనుకుంటారు డబ్బు మీద ఆంబిషన్ ఎంత ఎక్కువ ఉంటే వాడంత ప్రోగ్రెసివ్ అనే అర్థం భోగాల మీద ఎంత ఎక్కువ యాంబిషన్ ఉంటే వాడు జీవితంలో అంత సక్సెస్ఫుల్ పర్సన్ అని మన సమాజంలో చాలా తప్పు భావజాలంతో సమాజం నడుస్తూ ఉదాహరణకు వాడు సక్సెస్ఫుల్ పర్సన్ అనే అని ఎవరిని మనమే మనలో మనుషులే మన మనమైతే సమాజం అంటే ఇంక వేరే ఎవరో కాదు మనలోనే ఓ పిల్లవాడు సక్ యంగ్ మ్యాన్ ఉన్నాడు వాడు సక్సెస్ఫుల్ అని మనం అంటాం అని ఎవరంటారు ఎవరిని అంటారంటే వాడు నెలకి పదివేలు ఇరవై నాకు ఫిగర్ ఐడియా లేదు చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు ఎక్కువ భోగాలు అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు సక్సెస్ఫుల్ ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నాడు కాబట్టి వాడు సక్సెస్ఫుల్ అటువంటి ఒక భావాన్ని మీరు సమాజం అంతా నిలిపి పెట్టారనుకోండి అప్పుడేమవుతుందో తెలిసినా ప్రతివాడు ఎక్కువ డబ్బు సంపాదించడు ఈ తక్కువ డబ్బు సంపాదించే వాడికి నేను ఆ భాగ్యుడను అయోగ్యుడను అనే భావం కలుగుతుంది ఎందుకంటే ఆ సమాజ వాతావరణం అటువంటి భావాన్ని వాడికి కలిగిస్తుంది అంతకంటే ద్రోహం ఇంకొకటి ఉంది తక్కువ ఉద్యోగం చేస్తున్న వాడికి నేను నేను ఎందుకు పనికిరాని వాడిని అనే భావం వాడికి కలుగుతుంది తర్వాత తక్కువ భోగాలు అనుభవించి వాడికి నేను అభాగ్యుడను అనే భావం కలుగుతుంది అంతా తప్పే అసలు యాంబిషన్ కాంపిటీషన్ అండ్ యాంబిషన్ అది దాన్ని మెంటల్ వైలెన్స్ కింద వర్ణించారు మహాత్ములు మెంటల్గా వైలెన్స్ అనమాట సో ఆ వైలెన్స్ ఉండకూడదు మార్పులు ఎక్కువ రావాలి అని అనుకుని కష్టపడి చదవడంలో తప్పు వాడి కంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి అనే తప్పు మార్కుల దగ్గర కూడా తప్పు ఇప్పుడు లెక్కలో ఉంది పేపర్ ఉందనుకోండి వందకి ఎన్ని మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంది వందా వచ్చే పాసిబిలిటీ ఉంది నాకు వందకి వందా రావాలి నేను ప్రయత్నం చేసుకుంటాను అనుకోవాలి తప్ప వాడికి డెబ్బై వస్తే నాకు ఎనభై రావాలి వాడికి తొంభై వస్తే నాకు తొంభై ఐదు రావాలి అని పక్కవాడితో పోల్చి వాడికంటే నేను అడుగు ముందుకు ఉండాలి అని కోరుకోకూడదు మీరు అలా కోరుకున్నారనుకోండి ఓ పరిస్థితి ఎలా వస్తుందో దాని రివర్సల్ దాని కొంచెం ముందుకు వెళ్ళి ఏమవుతుందో తెలుసునండి మీకు తెలిసిపోయింది ఏమైనా మీకు తొంభై మార్కులు వచ్చాయని తెలిసిపోయింది ఇప్పుడు మీ కోరిక ఎలా ఉంటుందంటే వాడికి నాకంటే తక్కువ రావాలి అని కోరిక కింద మారిపోతుంది ప్రారంభం ఎలా ఉంటుంది వాడికంటే నాకు ఎక్కువ రావాలని దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి వాడికి నాకంట తక్కువ రావాలి ఆ విధంగా మనం పిల్లల్ని తీర్చిదిద్దుతాము మార్కుల స్థాయిలో అలా ఉంటుంది అది రే పొద్దున్న ఎలా తయారవుతుందో తెలుసునండి డబ్బు దగ్గర భోగాల దగ్గర ఆ విధంగా నిర్మాణం అవుతుంది దీన్ని అంబిషన్ అంటారు ఎంత ఎక్కువ యాంబిషన్ ఉంటే వాడంత గొప్పవాడుగా సమాజంలో చలామణి అవుతూ ఉంటుంది చాలా తప్పు అది ఆ యు ఆ యంగ్ పీపుల్కే అది వర్కౌట్ కాదు వాళ్ళకే స్ట్రెస్ అవుట్ అయిపోతారు వాళ్ళే నలభై ఏళ్ళు వచ్చేపటికి ప్రిమచ్యూర్గా అనారోగ్యంపాలైపోతారు ఈ అంబిషన్ ఈ స్ట్రెస్ అలాగా ఈ అంబిషస్ పీపుల్ని సైకాలజీలో ఏమంటారంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు టైప్ ఏ టైప్ ఏ పర్సన్స్ ఎలా ఉంటారు వీళ్ళు వాళ్ళకి ఎంతసేపు యాంబిషన్ ఇక్కడ లక్ష ఇక్కడ లక్ష రూపాయలు జీతం ఇస్తే అక్కడ లక్ష యాభై వేలు ఇస్తూ ఉంటే దీన్ని వదిలిపెట్టి అక్కడికి పోతాడు అక్కడ ఉండడు గట్టిగా నాలుగు మాసాలు కూడా పనిచేయడు ఇంకో వాళ్ళు రెండు లక్షలు ఇస్తున్నారంటే ఇది వదిలిపెట్టి అక్కడికి పోతాడు అంబిషన్ ఉంటే ఇప్పుడు మారుతీ కార్డు నడుపుతున్నాడు అనుకోండి మారుతీ అంటే మామూలు సీనార్ రేకులు ఉంటాయి చూడండి సీనారేకు డబ్బాలు వాటిని కొంచెం ఇలా సాగతీసి చోటు పెట్టి కాడు కింద తయారు చేస్తే పాతకాలం మారుతీ అలా ఉండేది డగడగలాడుతో సో అలా ఉండేది ప్రారంభంలో ఇప్పుడు బాగుందనుకుంటాను ఏమనుకోకుండా మారుతీకారు ఉందో లేదు ఏదో లేక అలవాటు ప్రకారం నేను చెప్పేశ సో మారుతీ కారు నడుపుతున్నాను అనుకోండి వాడు అనుకుంటాడు మారుతి జన్ నడపాలనుకుంటారు ఏదో కారు నడుపుతున్నాం బాగానే నడుస్తుంది కదా అని కాదు మారుతి జన్ మారుతి జెన్ నడుపుతున్నాను అనుకోండి ఇంపాలా కారు నడపాలనుకుంటారు ఇంపాలా నడుపుతున్నాను అనుకోండి మెర్సీడియస్ బిల్స్ అయితే స్పోర్ట్స్ కార్ నడపాలనుకుంటాడు స్పోర్ట్స్ కార్ నడిపి ఆ హైవే బెంగళూరు హైవే మీద స్పోర్ట్స్ కార్ నడిపి యమపురికి డైరెక్ట్ ఎంతో ఉంది కాబట్టి అంబిషన్ తప్ప అంబిషన్ ఎలా ఉండాలంటే నేను ఎక్కువ సేవ చేయాలి ఎక్కువ దాన ధర్మాలు చేయాలి ఈశ్వరునియందు నిండైన భక్తిని కలిగి ఉండాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అటువంటి ఆంబిషన్స్ ఉండాలి ఆంబిషన్ ఎటువంటిది ఉండాలంటే ఏది ఉంటే మీ మనస్సులో స్ట్రెస్ నిర్మాణం కాదు పైగా శాంతియే నిర్మాణం అవుతుందో అది ఉండాలి భగవద్గీత చదువుకోవాలి ధ్యానం చేసుకోవాలి తెల్లవారు లేచి సంఘావందనం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి మంచిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అలా ఉండాలి కోరికలు అంటే అంబిషన్స్ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ మనకి పట్టాలంటే సంసారము ఎడల తుష్టి నిర్మాణం కావాలి సంసారం వెనకాల మీరు పరిగెడితే ఇప్పుడు నేను చెప్పిన మీరు చేయలేరు సంతోష తుష్టి అంటే సంతోష ఇప్పుడు కూడా రెండు రకాల ప్రవృత్తులు ఉంటాయి రెండు రకాల ప్రవృత్తులు ఒక ప్రవృత్తి ఏమిటంటే మీరు ఏదైనా ఇచ్చారనుకోండి అది సరిపడుతుంది చాలు సరిపడుతుంది అది ఒక లక్షణం ఇంకో ప్రవృత్తి ఏమిటంటే మీరు ఇవ్వగానే అదే మీ తక్కువ ఎందుకు ఇస్తున్నాడు ఈరోజు చంద వసూలు చేస్తారు చందాలు పుస్తకాలు మొత్తమే వసూలు చేస్తారు ఒక దగ్గరికి వెళ్తాడు ఆ వంద రూపాయలు రాసుకుంటాడు అంటే మీరు మరి అంత తక్కువ ఇవ్వడానికి వీరు లేదని నేను వీడి మనస్సులో కష్టపడతాను తక్కువ ఇస్తున్నారు ఒక ఒక లక్షణం ఇంకో లక్షణం ఏంటి పాపం ఆయన ప్రేమగా వంద రూపాయలు ఇచ్చారు లెటర్ టేక్ ఇట్ అని ఇంకో లక్షణం కాబట్టి ఎక్కువ టార్గెట్ పెట్టుకుని వసూలు చేసి ఇప్పుడు ఈ తుష్టి అనే లక్షణం పనికిరాదు కానీ మిమ్మల్ని అసలు ఎక్కువ టార్గెట్ ఎవరు పెట్టుకోకున్నాడు యూ షుడ్ స్టార్ట్ విత్ రీజనబుల్ టార్గెట్ టు బిగిన్ విత్ ఎనీవే దృష్టాంతం సరైన అవ్వచ్చు కాకపోవచ్చు ద పాయింట్ ఈజ్ మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి ఉన్నదానితో సంతృప్తి పడే యాటిట్యూడ్ ఉండాలి ఉన్నదానితో సంతోషించే లక్షణం ఉండాలి ఇవాళ రాత్రి భోజనానికి కూరను చారు తప్పు ఇంకేం లేదంటే సరిపడుతుందండి ఇంక అంతకంటే ఏం కావాలి అన్నట్టు ఉండాలి రాత్రి భోజనంలో కూర పప్పు పచ్చడి చారు ఉందంటే మరి స్నాక్ ఏముంది లేకపోతే స్వీట్ ఏముందంటే అని మళ్ళీ పైగా లేనిదేదో వీరికి కావాలని అడగడం అలాంటి అసంతోషం ఉండకూడదు సంతోషమే ఉండాలి ఎలాగంటిది మన మనకి లభించిన దాంతో మొట్టమొదటి ఫీలింగ్ ఏమిటంటే సంతోషము ఈ సంతోషానికి అసంతోషానికి తేడా ఏమిటో తెలుసు అండి బాహ్యంగా తక్కువ పాయింట్ కాదు మీ హృదయంలో అసంతోషము అంటే దాన్ని ఆత్మహ్రాసము అంటారు అంటే మీ స్వరూపం కూచించుకుపోతుంది అసంతోషము అంటే సంతోషము అంటే ఆత్మోల్లాసము అని అంటారు సో వికసించిన పుల్లు ముడుచుకుపోవడం వంటిది అసంతోషం ముడుచుకుని ఉన్న మొగ్గ తక్కువనే వికసించడం వంటిది సంతోషం కాబట్టి ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగి ఉండాలి పది రూపాయలు వచ్చిందనుకోండి సంతోషం ఐదు రూపాయలే వచ్చిందనుకోండి సంతోషం రూపాయలే వచ్చిందనుకోండి సంతోషం ఏమీ రాలేదనుకోండి సంతోషం మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఆ దృష్టి కలిగి ఉండాలి తప్ప ఆత్మ శ్వాసము ఉండకూడదు హృదయము కుంచుకుపోయేటువంటి లక్షణము ఎన్నడూ ఉండకూడదు సో అంచేతనే లోకంలో సామెత ఒకటి వచ్చింది ఏమనంటే భోజనం పెట్టి సంతుష్టు చేయగలుగుతాం కానీ డబ్బిచ్చి అని సామెత ఒకటి వచ్చింది భోజనం పెడితే ఇంకో కొంత ఇంకో లడ్డు వేస్తానంటే వద్దు బాబు అంటాడు ఎందుకంటే బాగా అప్పటికే ఫుల్గా తినేస్తున్నాడు కాబట్టి ఇంకా ఇంకా వద్దు అని బలవంతంగా లో అని చెప్పాడు సంతోషం డబ్బిచ్చి మీరు ఆ మాట మీరు నేను చూస్తాను మీరు ఇచ్చింది ఎక్కువ చాలండి అని అనిపించండి మీరు ఒకవేళ ఎవడైనా అలా అంటే వాడికి తెలుసు సంతోషం యొక్క మహిమ వాడికి తెలుసు ధనము ఎడల భోగముల ఎడల ఇతరులు మనకు అందజేసేటువంటి సేవల ఎడల సర్వీసెస్ మనం సంతోషభావాన్ని అలవరుచుకుంటే ఇతరులు చేసేదేదో చేస్తారు ఇచ్చేదేదో ఇస్తారు మనం అసంతోషం పడితే వాళ్ళు ఎక్కువ ఇవ్వరు కానీ దానివల్ల మన యొక్క హృదయం చక్కటి ఉల్లాసాన్ని పొందుతుంది అంటే మన హృదయంలో అసంతోషాన్ని మీరు భావన చేస్తే మీరు జీవుడు అయి కూర్చుంటారు సంతోషాన్ని మీరు భావన చేస్తే అక్కడే మీ మీ హృదయం నుంచి ఈశ్వర లక్షణము పైకొచ్చింది దీన్ని వడ్ల గింజలో అంటారు సామెత అక్కడ ఆ హృదయంలోనే అసంతోషము జీవుడు సంతోషము ఈశ్వరుడు అక్కడికక్కడే ఈశ్వర పరిభాష బాగా మీరు గుర్తుపట్టాలి ఈశ్వరుడి పరిభాష ఈశ్వరుడు అలా ఇంత పొడుగుంటాడు ఇలా నాలుగు చేతులు ఉంటాయి కిరీటం పెట్టుకుంటాడు అని పరిభాష పెట్టుకున్నాడు అనుకోండి ఆ ఈశ్వరుడు ఎప్పుడు దొరికాను మరణించిన వైకుంఠానికి వెళ్తే అక్కడ ఏమైనా దొరకాలి అలా కాకుండా ఈశ్వరుడు అంటే అది డూ కాదు అది ఒక తత్వము తత్వం అంటే ఏమిటి ఇప్పుడు పృథివీ అనుకోండి పృథివీ ఒక తత్వం ఎక్కడుంటుంది అంతటా ఉంటుంది పృథివీ అంతటా ఉంటుంది ఇప్పుడు దుమ్ము లేచిందనుకోండి ఇదంతా దుమ్ముందనుకోండి పృథ్వంటే పృథి ఆపహ తత్వం ఎక్కడుంటుంది అంతటో ఉంటుంది నీరు నీరు ఎక్కడ ఉంటుందండి అంటే భూగర్భంలో ఉంటుంది భూమి సర్ఫేస్ మీద ఉంటుంది అంతరిక్షంలో ఉంటుంది ద్విలోకంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సంగ్రహాలు ఉండే చోట కూడా నీరు ఉంటుంది తత్వం నీరు వాయు అంటే ఎక్కడ ఉన్న వాయువు అంటే వాయువు ఇప్పుడు నేను చెప్తాను వాయువు పట్టు పంచి కట్టుకుని ఉంటాడు కిరీటము బంగారంతో వచ్చేసి నగలు వజ్రాలు వైఢూల్యాలు పొదిగిన కిరీటం పెట్టుకుని ఉంటాడు వాయువు ఆయన నాలుగు చేతులు కలిగి ఉంటాడు ఆయన వాయువు ఎక్కడ ఉంటాడు ఈ వాయువుకి పుణ్యం చెప్పిన వాయువు ఎక్కడ ఉంటాడు వాయువు లోకంలో ఉంటాడు ఓకే వాయువు అంటే మనం తీల్చి విడిచిపెడుతున్నాం అదండి వాయువు అంటే ఇప్పుడు ఎక్కడుంటుంది అంతటా ఉంటుంది అగ్ని కిరీటం పెట్టుకుంటాడు ధగధగ మెరిసిపోయే పట్టు చీరకు పట్టు పంచి ఆయన కిరీటం అంతా కూడా ఎల్లోగా బంగారం తోటి మెరిసిపోతూ ఉంటుంది ఆయన మేషాలు కూడా ఎల్లోగా ఉంటాయి మెరిసిపోతూ బంగారంలాగా ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడు అగ్ని లోకంలో ఉంటాడు అగ్ని అనే తత్వం ఎక్కడ ఉంటుంది సర్వత్రం ఉంటుంది ఆకాశరాజు ఎవుల్లో ఉంటాడు ఆకాశరాజు ఎవులో ఉంటాడు ఏదో ఊరుంది చంద్రగిరం లేకపోతే ఏదో ఊరుంది ఆ ఊళ్ళో ఉంటాడు ఆకాశరాజు ఆకాశరాజు విన్నారా ఎప్పుడైనా అలాంటి కథ ఒకటి ఉంది ఆయన ఫలానా ఊళ్ళో ఉంటాడు ఆకాశం ఎక్కడ ఉంటుంది అంతటా ఉంటుంది కిరీటము నాలుగు చేతులు గరుత్మంతుడి మీద చోటు వెళ్తాడు ఆయన ఎక్కడ ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు మూడు కళ్ళు కిరీ షూలం పట్టుకుంటాడు ఎద్దు మీద చోటు తిరుగుతూ ఉంటాడు ఆయన ఎక్కడుంటాడు కైలాసంలో ఉంటాడు ఈశ్వరుడు సర్వవ్యాపకమైన ఈశ్వరుడు ఈశ్వర తత్వం ఎక్కడుంటుంది అంతటా ఉంటాడు అంతటా ఉంటుందంటే అభిప్రాయం ఒకటో తెలిసిందండి మీ ఒంటిలోనూ మీ పోపుల డబ్బాలోనూ ఉంటుందని కాదు దాని అభిప్రాయం ఏమిటంటే మీ హృదయంలో ఉంటుంది మీ హృదయంలో ఉంటాడు విశ్వ హృదయంలో ఎలా ఉంటాడు మీ రూపంగా ఉంటాడు అంటే ఇప్పుడు ఈ హేతువాదులు ఎవరినైనా అడ్డుపడచ్చు నేను కోసి చూస్తూ ఉన్నాడేమో చూద్దాం ఎవరిలో ఇక్కడ ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది దానికి పన్నెండు దళాలు ఉంటాయన్నాడు అంటే ఒకడు ఏం చేశాడో తెలిసిన ఒక కేడవర్ పట్టుకొచ్చాడు నిజంగా జరిగింది కేడవర్ కేడవర్ అంటే ఈ చచ్చిపోయిన శవం ఒకటి అనాథ శవం ఒకటి కొనుక్కొచ్చాడు బ్రిడ్ పట్టుకొచ్చాను పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టి రా ఎక్కడ నువ్వు చూపించిన అక్కడ కట్టి చెట్టు చూపించినాకు పన్నెండు దళాల పద్మను చూపించాను నిజంగా ఈ కాశీలో జరిగింది కాశీగా ఏం చేశాడంటే ఆ శవం ఖాళీ కాలకుండా గంగలో తోసేసిన శవం ఒకటి ఇది దాన్ని లాక్కొచ్చుడు ఒడ్డునేది ఒక టేబుల్ మీద పెట్టాడు కత్తులు కటార్లో పెట్టి నువ్వు చూపించి ఆ ద్వాదశ దాల్ పద్మం లేదో నాకు చూపించని అడిగాడు హేతువాదులు అయితే అలా అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఏదో ఇక్కడ హృదయంలో ఉన్నాడంటే ఇక్కడ కోస్తే దొరుకుతాడా అది కాదు మరి ఈశ్వరుడు ఇక్కడ ఉండడం అంటే ఏటో తెలుసిన అహింస అయ్యో ఈశ్వరు సమత ఈశ్వరుడు తుష్టి దీని మీద ఒక సూత్రం ఉన్నది మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అనో సూత్రం ఉంటుంది ఈశ్వరుని పొందుట ప్రాప్తి అంటే పొందుట ఈశ్వరుణ్ణి పొందడం అంటే ఏమిటండి సద్గుణములను పొందుటయే ఈశ్వరుని పొందుట ఇక్కడ చెప్పిన ఈ లక్షణాలు ఉన్నాయి చూసారా ఇవి కనుక మీరు పొందగలిగితే హృదయంలో మీరు ఆల్రెడీ ఈశ్వరుణ్ణి పొందియే ఉన్నారు కాబట్టి ఈశ్వర ప్రాప్తి అంటే ఏవో మహిమలు కూర్చున్నవాడు పైకి లేచాడు పైకి లేచిన వాడు ఈతోటూ తిరిగాడు ఆకాశంలో ఇలాంటి అసందర్భములైన ప్రసంగాలతో అది ఈశ్వర ప్రాప్తి కాదండి ఈశ్వర ప్రాప్తి అంటే అహింస సమత తుష్టి ఋషి దానం అనే మాట వస్తుంది దానం కనుక మీరు చేస్తే నిష్కామంగా కామన వచ్చిందంటే జీవుడు అయిపోతాడు నిష్కామం అయితే ఏమవుతుంది ఈశ్వరుడైపోతుంది అత మత్యోమృతో భవతి కామన వచ్చిందంటే వీడు మోర్తలు అయిపోతాడు నిష్కాముడు అయిపోతే ఇమ్మోర్తలు అయిపోతాడు అక్కడికక్కడే బద్లగిందలో బియ్యపు సో దానం కూడా ఈశ్వర లక్షణం కింద చెప్తున్నారు ఇక్కడ ఋషికేష్లో సామెత ఒకటి ఉంది కే జీవహోతాహాయ్ కిలాకే ఈశ్వర హోతాహ్ లడ్డు మీరు కూర్చుని మీరు చక్కగా లడ్డు ప్యాకెట్ ఒకటి తెచ్చుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని ఎవరు లేనప్పుడు లడ్డు మీరు ఎవరు లేరు కూడా వెరిఫై చేసి కూడి ఓ లడ్డు మీరు తినేసారనుకోండి అప్పుడు మీరు జీవుడు అలా కాకుండా వాడెవడో కుర్రాడు కనపడిన అరే మన దగ్గర లడ్డు ఉంది కదా అని వాడిని చూసి మీకు లడ్డు గుర్తు రావాలి వెంటనే తీసుకొచ్చి వాడికి పెట్టి మీరు తిన్నారనుకోండి అప్పుడు వాడికి పెట్టినప్పుడు ఈశ్వరుడు అవుతారు మీరు తిన్న సందర్భంలో జీవుడు అవుతారు ఒక ఆయన అడిగారు ఎలాగా మీకు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడితే మహానందం కలుగుతుందా అని అడిగారు నాకు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడితే ఆనందం కలుగుతుంది కానీ మహానందం కలగదు మరి మహానందం ఎప్పుడు కలుగుతుందంటే ఇంటికి వచ్చిన అతిథికి భోజనం ఒకే ఒక భోజనం మిగిలి నేను తినేది మాత్రమే మిగిలి అది కూడా ఇంటికి వచ్చిన అతిథికి పెట్టేసి నేను ఫస్ట్ పడుకున్నప్పుడే నాకు మహానందం కలుగుతుంది కాబట్టి ఈశ్వర ఈశ్వరుడు ఆ గుణముల రూపంగా ఈ లక్షణముల రూపంగా ఉంటాడు గుణముల సుపరిస్తమో ఉండాలని కాదు సో తుష్టి సంతోష పర్యాప్త బుద్ధి లాభేషు లాభము అంటే లభించుట లభ లాభ లభించుట ఏది లభించినా ఏదో ఒకటి లభిస్తూ ఉంటుందిగా ఏది లభించినా బాగుందండి వెరీ నైస్ చాలు పర్యాప్త అంటే చాలును అలం సంస్కృతంలో అలం అంటారు ఎప్పుడు కూడా అలం అంటూ ఉండాలి అగ్నిహోత్రుడులో ఉండకూడదు అగ్నిహోత్రుడికి ఎంత నెయ్యి పోసినా అలం అండరు ఇంకా పట్టుకురా అంటాడు అని చెప్పి అగ్నిహోత్రుడికి అనలహ అని పేరు మనం అనలహగా ఉండకూడదు అలం సంజాత అలం ప్రత్యయ అని శంకరుల ఎండ చోట అదే మాట ఇక్కడ కూడా చాలును అనే బుద్ధి ఉండాలి డబ్బిచ్చారనుకోండి చాలును పళ్ళు ఇచ్చారనుకోండి చాలును ఇంకొక తీసుకురండి అనే ఆలోచన కూడా రాకూడదు పైకి అనకపోవచ్చు మనస్సులో భావన కూడా రాకూడదు చాలును పాఠం చెప్పేప్పుడు యాభై మంది వచ్చారనుకోండి చాలును ఇప్పుడు ఓ మహాత్ములు పాఠం చెప్పాడు పాఠం అంటే లెక్చర్ చెప్పాడు జనరల్ గా పాఠాలు చెప్పడం మహాత్ములు అనుగ్రహ భాషణాలు చేస్తూ ఉంటారు వాట్ ఎవర్ సమ్ లెక్చర్ సో ఈ ఆర్గనైజ్ చేశారు ఒక ఆయన మంచి హాలు ఎయిర్ కండిషన్డ్ హాలు రెండు వందల కుర్చీలు ఎలా పెడితే ఎలా ఉందో ఆర్గనైజ్ చేశారు ఆయన వచ్చి కూర్చున్నారు ఆయన చూస్తే ఆయనకి ఎక్కడ ఎక్కడో ఖాళీ కుర్చీ ఇప్పుడు అక్కడో ఖాళీ కుర్చీ అక్కడో ఖాళీ కుర్చీ అక్కడో ఖాళీ కుర్చీ ఉంది అలాగే ఖాళీ కుర్చీలు కనపడ్డాయి లెక్చర్ అయిపోయిన వెంటనే ఈ ఆర్గనైజ్ చేసేవారు స్వామి మహాత్మాజీ ఎలా ఉంది ఎయిర్ కండిషన్ అది మా మైక్ సిస్టమ్ అది ఎంత బాగుందంటే ఆయన ఏమన్నారంటే చూడు నాకు ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయి అది కనపడకూడదు అది నిండిపోవాలి అని చెప్పాడు అప్పుడు వీళ్ళు పరుగులు తీసుకున్నాడు మోసుకుపోయాడు కొంతమంది ఫ్రెండ్స్ లేరా లెక్చర్ విందు కానీ ఇదిరా ఆయనకి ఖాళీ కుర్చీ కనపడితే మా ఆయన ఉరుకుతున్నాడని వీళ్ళు కొంతమందిని మోసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు కూర్చోండి రా బాబు మీకు నేను టిఫ్నోజీ పెట్టేస్తాను కూర్చున్నాను ఆయన కూర్చోబెట్టారు ఆయన మొత్తం అంతా చూశారు చూసి ఆ వెనకాల ఇంకా ఏమో కొన్ని కుర్చీలు కనపడుతున్నాయి అవి కూడా ఫిలప్ చేయండి అని చెప్పారు అలా ఉండకూడదు శంకరాచార్యులు నలుగురు శిష్యులు పాఠం చెప్పి ఆయన ఇంత భాష్యాలను నిర్మాణం చేశారు కాబట్టి నలుగురు శిష్యులు వస్తే మనం శంకరాచార్యులతో సమానం నలుగురికంటే ఎక్కువ మంది వస్తే ఆయన కంటే కూడా మనమే గొప్ప అన్నట్టు ఉండాలి తప్ప సంఖ్యా బలాన్ని చూసుకుని అసంతోషం పడ్డం సాధువులకి వాళ్ళకి కూడా అది కూడా తాగాదు కాబట్టి అన్ని సందర్భములలో సంతోషము ఆలోచించదగ్గ విషయం మరి అయితే ప్రోగ్రెస్ ఏముంటుందండి అంబిషన్ ఉండాలి కదా అనే మాట అది సంసారము మాటది సంసారానికి సంబంధించిన మాట తప్ప అది ఆత్మస్వరూపానికి సంబంధించిన మాట కాదు కాబట్టి ఆ వ్యామోహంలో పడిపోకుండా ముఖ్యంగా లాభాల విషయంలో లాభం ఉందనుకోండి పది పర్సెంట్ లాభం వస్తే చాలు అండి హ్యాపీ ఉండాలి కానీ అసంతోషంతో ఉండకూడదు అసంతోషానికి మీకు దృష్టాంతం చెప్పుంటారా నన్ను నేను చూశాను కనుక చెప్తున్నాను అదే న్యూయార్క్ టైమ్స్ లో చదివాను యాహూ అనే ఒక కంపెనీ ఉన్నది ఆ కంపెనీ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెడ్ అనమాట ఆమె ఒక లేడీ యాహు వాళ్ళ ఇయర్లీ ప్రాఫిట్స్ అవి అనౌన్స్ చేస్తారు కదా ఈ ఏడాది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి అని అనౌన్స్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది న్యూయార్క్ టైమ్స్ లో ఆమె ఫోటోతో సహా వచ్చింది ఆమె ఫోటో కింద యాహూ అనౌన్సెస్ డిస్ అండ్ దాట్ ఆర్టికల్లో ఏమైనా ఉందంటే యాహూ అనౌన్సెస్ థర్టీ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ అని ఉంది ముప్పై ఏడు శాతం ప్రాఫిట్ వచ్చింది వాడికి ఆమె ఫోటో ఉంది ఆమె ఫోటోలో ఆమె ముఖం ఆమె అనౌన్స్ చేస్తోంది ఆమె ముఖంలో అంత దుఃఖము అసంతోషము శోకము కలదు అప్పుడు నేను ఆశ్చర్యపో థర్టీ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ అనౌన్స్ చేసేప్పుడు ఆవిడ అంత కష్టపడిపోతుంది అయితే ఆ కింద చదివితే ఉన్నది షీ ఈజ్ వెరీ అన్హ్యాపీ చాలా అసంతోషంగా దుఃఖంగా ఉన్నారు ఎందుకంటే గూగుల్ డాట్ సిక్స్టీ త్రీ అది దాని రహస్యం అని చేతలు చాలా సంతోషంగా ఉన్నారు అటువంటి వాళ్ళకి ఎప్పుడైనా సంతోషం అనేది ఉంటుందా అసలు సృష్టి జీవితంలో అన్నాడే అసలు ఈ కార్పొరేషన్స్కి సంతోషం ఉండకూడదని కూడా వాళ్ళ రూల్స్ అలా ఉంటాయి సంతోషం ఉండకూడదు సంతోషం ఉండకూడదు ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువే రావాలి తప్ప తక్కువ రావడానికి వీలు అలా ఉంటారు సరే మంచిది అంచతనే దానికి సంసారము పేరు మన జీవితంలో ఆ లక్షణం ఉండకూడదు మనం ఉన్నదాంతో సంతోషంగా జీవించటం అభ్యాసం చేయాలి ఎందుకంటే సంసారమునకు చెందిన లాభముల ఎడల మీరు చాలును నాకు సంతోషము కలిగినది అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడే మీరు అంతర్ముఖులైపోతారు ఇంకా సంసారం వెనకాల పడాల్సిందే ఉండదు అంతర్ముఖులుగా ఉండి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి తుష్టి చాలా లక్షణము తర్వాత తపహ ఇంద్రియ సంయమపూర్వకం శరీర పీడనము అది తపస్సు అంటే ఇప్పుడు శివరాత్రి జాగారం చేశారనుకోండి మీరు మేము చిన్నప్పుడు శివరాత్రి జాగారం చేసేవాళ్ళం ఏడాది నేను శివరాత్రి జాగారం చేశాను ఏం చేశామంటే డబుల్ డబుల్ ఏదో ఉంది ఆ సినిమా హాల్ వాడు డబుల్ ప్రోగ్రామ్ అనేదో అంటాడు అంటే ఒకటిక్కట్లో రెండు సినిమాలు వన్ వన్ షర్ట్ మీరు కొంటే రెండో షర్ట్ ఫ్రీ అన్నట్టుగా ఒక టిక్కెట్లో రెండు సినిమాలు డబుల్ ఏదో ఉంది దానికి అది కొనుక్కున్నాం పదింటికి ఫస్ట్ షో పన్నెండున్నర వరకు ఒక షో అయిపోయింది అరగంట ఇంటర్బెల్ ఆ తర్వాత మళ్ళీ ఒకటి నుంచి మూడున్నర వరకు ఇంకో షో అయిపోయింది అప్పుడు సైకిల్ తొక్కుని ఇంటికి వచ్చేప్పటికి నాలుగున్నర అయింది కాలంలో స్నానం చేసి తెలారింది లోపల జాగారం చేశాను అంటే మా నాన్నగారు చెప్పారు నువ్వు చేసింది జాగారం అయితే చేసేవు శివరాత్రి కానీ అది తపహ అనే పదానికి పూర్తి కంట్రోల్ పూర్తి డెఫినేషన్లో ఫిట్టి కాలేదు అని అన్నారు అంటే నేను ఎలాగో అన్న శరీర పీడనం అంతవరకు ఉంది కానీ ఇంద్రియ సంయమపూర్వకము కాలేదు కాబట్టి శివరాత్రి జాగారం తేకాదాడుతోను లేకపోతే అందరూ కబు కూర్చుని కబుర్లు చెప్పుకుంటానో లేకపోతే సినిమాలు చూస్తానో శివరాత్రి జాగారం చేస్తే అది తపస్సు అవదు తపస్సు అయితే ఏమిటవుతుందంటే మీరు జాగారం చేసినప్పుడంతా కూడా ఆ శివుని నామాన్ని జపించటము కీర్తించటము ఏదో చేయాలి లేకపోతే మననము శివుని యొక్క మహిమని మననం చేయటం ఏదో ఒకటి చేయాలి ఇంద్రియ సంయమం ఉండాలి అప్పుడు మాత్రమే అది తపస్సు అవుతుంది శివరాత్రి జాగారం తపస్సు అవుతుంది ఎందుకంటే జాగారం చేశాడంటే శరీరానికి చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది కలిగిన అది తపస్సు అవుతుంది కానీ ఎప్పుడు ఇంద్రియ సంయమం కూడా ఉండాలి సంయమము అంటే రిస్ట్రెయిన్ చేయాలి ఇంద్రియాలకి ఏవేవో భోగాలను అవి కోరుతూ ఇంద్రియాలతో భోగాలను అనుభవిస్తూ శరీరాన్ని కష్టపెడితే అది తపస్సు అవ్వదు ఇంద్రియములను వశంలో పెట్టుకుని శరీరానికి పేడ కలిగితే అది తపస్సు అవుతుంది శరీర పేడ సెకండరీ పేడంటే ఇబ్బంది ఇబ్బంది అనార్థం ఇంద్రియముల యొక్క రిస్ట్రెయింట్ సంయమము అది ప్రైమరీ తపస్సులో ఉండే ప్రధాన లక్షణం శరీరములకు ఇబ్బంది కూడా ఉండాలి అప్పుడే తపస్సు అవుతుంది అప్పుడప్పుడు శరీరాన్ని ఇబ్బంది పెట్టకపోతే మరీ శరీరం చెప్పిన మాటలు అనుకుండగా సోమరిగా తయారైపోతుంది కాబట్టి అప్పుడప్పుడు శరీరానికి ఇబ్బంది ఉండాలి ఇప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాను వై ఏకాదశి అంటే ఇంద్రియములు పదకొండు కాబట్టి ఆ పదకొండు ఇంద్రియములను సంయమం చేస్తూ శరీరానికి పేడని కలిగించాలి పేడంటే ఇబ్బంది పేడంటే ఖర్చుతో కోసం అనుకున్నారు ఇబ్బంది శరీరానికి ఇబ్బంది ఏమిటి ఏడున్నరకి బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఏడు ముప్పై ఐదు వరకు బాగానే ఉంటాడు ఇంకా అప్పటి నుంచి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కాలేదు ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక ఆయన ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అంటే మరి ఇడ్లీ దోశ రెండు చేస్తున్నాం రెండేవడికి ఏమన్నా మిమ్మల్ని మీరు ఏడున్నర అయిపోయిందా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి సో అక్కడి నుంచి ఇబ్బంది ప్రారంభం అయిపోతుంది అలాగంటిది ఉపవాసం చేసిన రోజున నో బ్రేక్ఫాస్ట్ ల నో లంచ్ సపోజ్ మీరు ఏకాదశి ఉపవాసం ఇలా చేశారనుకోండి ఎలాగా మామూలుగా అన్నం పప్పు కూర పులుసు వేసుకు తినే బదులు ఇడ్లీలు దోశలు తయారు చేసుకుని తిన్నాము స్వీట్లు ఉపవాసంలో స్వీట్లు తినచ్చు ఉంటే కూర తినకూడదు కొంతమంది అంటారు ఉప్పు తినకూడదు అంటారు మరి అయితే ఇడ్లీ బడి అవి తినచ్చు కొత్త అవైతేనే రోజు తినేది కాకుండా ఇతర వెరైటీ పళ్ళు ఫలాలు స్వీట్లు హాట్లు ఇడ్లీలు దోశలు అవన్నీ తినేయడం తర్వాత ఉపవాసం చేస్తున్నాం కనుక మామూలు పనులన్నీ మానేసి సినిమాకి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఇంకొక లౌకిక కార్యాన్ని చూసుకుంటూ కాలక్షేపం చేయడం ఉపవాసం చేసి మొన్నటి పొద్దున్నే సూర్యోదయం గారిని మళ్ళీ కడుపు నుండి భోజనం చేసేయడం ఇలా చేశారనుకోండి దాంట్లో ఇంద్రియ సంయమము లేదు శరీర పీడ లేదు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఫలం మాత్రమేదో కొద్దిగా తిని రోజంతా టీవీ చూస్తూ గడిపారనుకోండి శరీర పీడ ఉన్నది కానీ ఇంద్రియ సంయమము లేదు ఏకాదశి నాడు చేస్తే జపము ధ్యానము స్టడీ తర్వాత ఏకాంతంగా ఉండుట మౌనముగా ఉండుట పరిమితంగా ఫలాహారము చేయుట ఇంద్రియ సంయమపూర్వకమైన శరీర పీడ తపస్సు అనబడుతుంది అటువంటి తపస్సు ఈశ్వరుని యొక్క భావాన్ని అది ప్రకటిస్తూ ఉంటుంది